శ్రీగురుభ్యో నమ బ్రహ్మా పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వవా గగనసదృశం తమ సేకం నిత్యం విమవ్రచే సాక్షి ీ త్రిగుణి సద్గుమో నమో బ్రహ్మాదివ్య బ్రహ్మవిద్యా సంప్రద కతృభ్యోష ఋషిభ్యో మహాభ్యో నమోరుభ్యవరహిత ప్రజ్ఞ బ్రహ్మస్ అహం కదా థ్రి సదాశివసంభా సర స్మాచార్యపర్యం వందేగరుపర పరా హరి హరియణ నారాయణ ఇరవైనా కంటిన్యూ చేస్తామండి ఆత్మన సచిదానంద నిత్య నిర్మలత ఆత్మన ఇది ఒక ఉపదేశ వాక్యం లాంటిది ఈ వాక్యాన్ని సాధకులు తప్పక గుర్తుపెట్టుకోవాలి స్వభావ సచ్చిదానంద నిత్య నిర్మలతాత్మన నువ్వు ఏ పనైనా చేయి జననం నుంచి మరణం వరకు ఏ వ్యవహారంలో అయినా ఉండు ఏవీ చేయకపో అవ్యవహారీగా ఉండు ఎలా ఉన్నా సరే ఎటువంటి హీన స్థితిలో ఉన్నావా దేన స్థితిలో ఉన్నావా అడవిలో ఉన్నావా ఇంట్లో ఉన్నావా ఎక్కడ ఉన్నావు శరీరంలో ఉన్నావా ఆకాశంలో ఉన్నావా ఏం నిమిత్తం లేదు దీనికి ఎందుకని స్వభావత సచిదానంద నిత్య నిర్మలతాత్మన లక్షణాలను స్పష్టంగా మానవులు ఎవరైతే గుర్తించే ప్రయత్నం చేస్తారో ఆ గుర్తించే ప్రయత్నానికి సాధన అని పేరు సాధన సాధన సాధన అంటే అర్థం ఏమిటంటే నీ స్వభావ లక్షణమైనటువంటి సత్తు చిత్తు ఆనందము నిత్యము నిర్మలం ఈ ఐదు లక్షణాలు నీ స్వభావం సత్తు చిత్తు ఆనంద నిత్య నిర్మల తాత్మన తల్లి గర్భంలో ఉన్నప్పుడైనా గుర్తించవచ్చు ప్రహ్లాదుని వెలె బాల్యంలో అయినా గుర్తించచ్చు ధ్రువుని వెలె ఈశ్వరుడు యొక్క శరణాగతి పొంది మృత్యుంజయత్వాన్ని సాధించిన మార్కండేయి వేలే ఇలా వీళ్ళందరూ మనకి పురాణాలలో కనపడేటటువంటి ఉత్తమమైనటువంటి వికసించినటువంటి ఆత్మలు అంటే కర్మవశాత్తే శరీరం తీసుకున్నట్టు కనబడుతుంది కానీ జన్మత స్వభావత వాళ్ళలో ఈ చైతన్య వికాసం కనబడుతుంది అంటే మానవుడికి చైతన్య వికాసం ఎప్పుడు దివ్యాత్మస్థితికి కేవలాత్మ స్థితికి చేరుతుందో ఈ రెండు చైతన్య వికాసం అంటే మానవుడికి ఇంద్రియ వికాసం అవసరం విషయ వికాసం అవసరం ఈ రెండు అవసరమే ఈ రెండు లేకపోతే పైనటువంటి దివ్యాత్మ కేవలాత్మ నిర్ణయాన్ని పొందలేదు కానీ దివ్యాత్మ కేవలాత్మ అనేవి మాత్రం చైతన్య